జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశ్వన్వన్నో సాదనంగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరా ఓం భద్రం తండే విష్ణునుమదేవాద్రం పశ్యేమాక్షజ్రాంగైస్తువాంసూషేమద్యదాయుస్తింద్రో వృద్ధశ్రవాతిన పూషా విశ్వవేదాక్ష్యోరిష్ట ృహస్పతి ఓ శాంతి సంబోధే విక్షిప్ శమే సీయా ఇది ధ్యానం ఇది ధ్యాసనము అని కూడా అంటారు ఇదే ఆత్మధ్యానము అని అంటారు అధ్యానమేవ ఆత్మధ్యానం సంసారానికి సంబంధించిన దేనినైనా కూడా ధ్యానం చేయకుండా ఉండడం పేరే ఆత్మధ్యానం ధ్యానం చేయకుండా నిద్రపోకుండా ఉండడం అంటే నిద్ర అనేది మంచి మంచిగా నిద్రలో ఇవే ఉండవు కాబట్టి తెలివిగా ఉంటాడు తెలివి ఉంటాడు సాధారణంగా తెలివిగా ఉండి తెలివి కాకుండా ఇతరములతో మమేకమై ఉంటాడు మనసు ఏ వస్తువుని దర్శిస్తే ఏ వస్తువుని తెలుసుకుంటే ఆ ఆకారాన్ని పొందుతూ ఉంటుంది మనకుండే రాగద్వేషముల కారణంగా ఆయా ఆకారములతోటి మనం పాదాత్మ్యాన్ని చెందుతూ ఉంటాం కాబట్టి ఇప్పుడు మనస్సుతోటి సంకల్పించటం మానేనక్కర్లేదు రాగద్వేషాలు మానిస్తే సరిపడుతుంది రాగద్వేషాల మూలంగానే ఆ తాదాత్మ్యము తాదాత్మ్యం మూలంగానే మనస్సు యొక్క చాంచల్యం అధికంగా ఉండటము ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇదే సంసారము అంట మనస్సు అన్నది కీ తాళం చెవి ఈ తాళం చెవి ఎలాంటిదంటే ఇటు తిప్పితే తెరుచుకుంటుంది అటు తిప్పితే మూసుకుంటుంది కాబట్టి మనస్సుతో మీరు సంసారాన్ని ధ్యానం చేసుకో రాగద్వేషాల రూపంగా మనస్సును ప్రసరింపజేసుకో దానితో తదాత్మ్యాన్ని చెంది ఉంటే అదే సంసారం అదే అదే పరిచ్ఛన్న భావము జీవభావము సుఖదూఖము ప్రవాహము జనన మరణ ప్రవాహము అదే సంసారము ఉంటాయి సంసారం యొక్క బంధము అదే మనస్సుని ఇటు తిప్పారనుకోండి తెలుసుకుంటుంది అంటే మోక్షం బంధం మోక్షం తాళంజ ఇటు అటు సంకల్ప సంకల్పములను నిరాకరించి సంకల్పరహిత స్థితి ఏదైతే గలదో దానిలో నిలిచి ఉండుటే ఆత్మధ్యానం అంతేగాని ఇగో ఇది ఆత్మ ఇది ఆత్మా అని ధ్యానం చేయటం కాదు మామూలుగా ఘటధ్యానం అనుకోండి ఆ ఘటాన్ని భావన చేయటం లేదా ఏదైనా ఒక దేవతని ధ్యానం చేయటం అనుకోండి ఆ దేవతని భావన చేయటం ఆత్మధ్యానం అలాగే ఉండదు మీరు ఆత్మని భావన చేస్తే అది అనాత్మ అయిపోతుంది ఆత్మలో అవుతుంది కాబట్టి ఆ ధ్యానమేవ ఆత్మధ్యానం అయితే ఈ ధ్యానానికి ఆటంకము సంసారము నందని రాగము మానవులు ఎలా జీవిస్తూ ఉంటారంటే సంసార విషయముల ఎందు చాలా తీవ్రమైనటువంటి రాగద్వేషాలను కలిగి జీవిస్తారు ఇది నేను ఇది నాది నేనని వీడు ఏదంటాడో అది వీడు కాదు దేహం నేను ఎలా అవుతుంది దేహం దేహమునందు నేను అనే తాదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు ఏది నేను కాదు దాని నేను అనే అజ్ఞానం అజ్ఞానం చేత తరదాత్మ్యాన్ని కలిగి ఉంటాడు ఎప్పుడైతే దేహమునందు తదాత్మ్యం ఉన్నదో దేహముతో సంబద్ధములైనవి కొన్ని ఉంటాయి దేహానికి సంబంధించి ఉంటాయి అవి పదార్థములు కావచ్చు వ్యక్తులు కావచ్చు వ్యక్తులైతే రిలేషన్షిప్స్ పదార్థములైతే పొజెషన్స్ అవి వాటినందు మమ మై పొజెషన్స్ మై రిలేషన్స్ అని కాబట్టి అహం దేహమునకు సంబంధములైన వాటి ఎందు మమ ఇది అజ్ఞానం కాబట్టి ఇది ఈ విధంగా వీడు సంసారీ ఉంటాడు ఇది దీంట్లో ఉన్న వాస్తవికత ఎంత ఇది ఎంతవరకు యథార్థము అని ఎవరూ ప్రశ్న వేసుకో దాన్ని యథార్థమనే స్వీకరించి దాంట్లో వచ్చేటువంటి దుఃఖాన్ని సహి భరిస్తూ దాంట్లో సుఖాన్ని లభించటం కోసం సుఖాన్ని పొందటం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు మనిషి దీన్నే సెల్ఫ్ సెంట్రడ్ లైఫ్ స్టైల్ అని అంట అంటే ఆ అహంకారమకారములతో ఆ పరిచ్ఛన్న జీవభావము ఆ పర్సనాలిటీ ఏదైతే ఉందో దాన్ని చుట్టూ ఒక జీవితాన్ని నిర్మాణం చేసుకుని ఆ ఈగో అదే నేను అనే అజ్ఞానంతో మనిషి జీవిస్తూ ఉంటాడు అయితే చిత్రం ఏంటంటే అది వీడు స్వరూపం కాదు ఆ ఈగో ఏదైతే ఉందో అది వీడు కాదు ఈగోకి రిలేటెడ్ ఏవైతే ఉంటాయో అవేమీ వాస్తవం కాదు ముంచేతనే ఆ సెల్ఫ్ సెంట్రెడ్ స్టేట్ ఆఫ్ లైఫ్లో సెల్ సెల్ఫ్ సెంట్రెడ్ లైఫ్ స్టైల్లో తీవ్రమైనటువంటి దుఃఖము భయము సో వీడి అనుభవానికి వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఈ దుఃఖం అప్పుడప్పుడు కొంచెం తగ్గుతుంది తగ్గుముఖం పడుతుంది ఆ దుఃఖం రెండు దుఃఖాలకు మధ్యలో ఉండే గ్యాప్ని మీరు సుఖమని భ్రమపడుతూ వాస్తవమైన సుఖమేమి ఉండదు అక్కడ రెండు దుఃఖాల మధ్యన గ్యాప్ే ఉంటుంది అదే సుఖమని భ్రమపడుతూ ఇప్పుడు ఎండలో తిరిగి వాడికి నీడలో కూర్చోగానే కొంత విశ్రాంతిగా అనిపిస్తుంది ఆ రకంగా నీడ అక్కడ ప్రత్యేకించి సుఖమేం లేదు ఆ దుఃఖం యొక్క సుఖంగా స్వీకరిస్తూ ఆ సుఖం కోసం అరువులు చాచుతూ వీడు జీవిస్తాడు ఆ సెల్ఫ్ సెంట్రెడ్ లైఫ్ స్టైల్ అది వీడి స్వరూపం కాదు వీడి స్వరూపం ఏమంటే అహంకార మమకారములకు అతీతంగా ఆ శుద్ధ చైతన్యం ఏది కలదో అది ఏ వీడి అశుద్ధమైన తెలివి అదియే వీడి స్వరూపం ఆ స్వరూపంలో నిష్ఠను పొందవలను ఆత్మనిష్ట అది వైరాగ్యం ఉన్నప్పుడు మాత్రమే సంభవం అవుతుంది సో ఆ వైరాగ్యాన్ని బాగా అభ్యాసం చేసిన తర్వాతనే ఈ శ్లోకంలో చెప్పిన నిన్న విస్తారంగా అనుకున్నాము ఈ శ్లోకంలో చెప్పిన ధ్యానము అనుభవానికి వస్తుంది వైరాగ్యం చాలా ముఖ్యం అంచేతనే ధ్యానానికి ఒక డెఫినేషన్ ఏమని చెప్పారంటే రాగోపహతి ధ్యానం మీరు మనస్సు ఏకాగ్రం అవుతుంది అవ్వటం లేదు ఈ కంప్లైంట్స్ తర్వాత చూసుకోవచ్చు ముందు మీరు రాగమును పూర్తిగా నిరాకరించే ప్రయత్నం చేయండి రాగము అన్నప్పుడు ఉపలక్షణం ద్వేషం కూడా కాబట్టి రాగద్వేషములు లేకుండా మీరు ముందు చూసుకోండి ఎందుకంటే మనస్సుకుండే చాంచల్యం అంతా కూడా రాగద్వేషాల నుంచే వచ్చింది మీరు రాగద్వేషాలని డైల్యూట్ చేయటం దాని పేరే వైరా అభ్య వైరాగ్యం ఈ రాగ రాగము ద్వేషానికి కూడా ఉపలక్షణం అవుతూ ఉంటుంది రాగము ఉండకూడదు అంటే ద్వేషం కూడా ఉండకూడదు అనే ఉండదు కూడా సహజంగా కాబట్టి రాగద్వేషములను మీరు ఎప్పుడైతే నిరాకరించగలిగినారో వాటిని బాగా డైల్యూట్ ఎప్పుడైతే చేయగలిగినారో అప్పుడు మనస్సు అతి సహజంగా అది కామన్ క్వైట్గా అయిపోతుంది సత్వగుణ ప్రధానంగా అయిపోతుంది ఎందుకంటే రాగద్వేషములు రజోగుణ ధర్మములు సో రాగద్వేషములకు మీరు అడ్డకట్ట వేసేస్తే ఆటోమేటిక్గా సత్వగుణ ప్రధానం అయిపోతుంది మనస్సు అటువంటి సాత్వికమైన మనస్సు మీరు ధ్యానంలో కూర్చోగానే రి రిజాల్వ్ అయిపోతుంది కాబట్టి ఆ విధంగా ధ్యానాన్ని అభ్యాసం చేయాలి తర్వాత ఇప్పుడు మనస్సు విలీనమైపోయే సంకల్పరహిత స్థితి అని ఉంటుంది దాన్ని ఆత్మానుభవము అంటే ఆత్మానుభవము పుట్టేది కాదు పోయేది కాదు కానీ సూర్యుడికి మేఘం కప్పేసినప్పుడు సూర్యుడు కప్పుబడిపోయాడు మేఘం తెరపీసినప్పుడు సూర్యుడు మళ్ళీ ప్రకాశిస్తున్నాడు సూర్యుడిలో మార్కే ఉండదు సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తూనే ఉంటాడు మేఘం అడ్డొచ్చినప్పుడు కప్పుబడిపోయినట్టు మేఘం పక్కకి తప్పుకోగానే మళ్ళీ కొత్తగా ప్రకాశిస్తున్నట్టు అనిపిస్తుంది అది కూడా సూర్యుడు వచ్చాడు అంటారు సూర్యుడు వచ్చాడు సూర్యుడు అంతకుముందు ఉన్నాడు ఇప్పుడు కొత్తగా రాలేదు కాబట్టి కాబట్టి సూర్యుడికి రాకపోక ఉండవు ప్రకాశించకపోవడం ప్రకాశించడం అనే ద్వంద్వాలు ఉండవు ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాడు ఆ మేఘమే వచ్చి ఒకసారి అడ్డుకుడుతుంది ఒకసారి తెరపిస్తూ అలాగే ఆత్మానుభవము అనేది కొత్తగా పుట్టిది కాదండి కానీ మనకు అలానికి ఇస్తుంది మనస్సు కప్పివేసినప్పుడు మనస్సు సంసార చింతన అధికంగా పెట్టుకున్న సమయంలో ఆత్మస్వరూపం కప్పివేయబడింది అని మనస్సు సత్వగుణ ప్రధానంగా నిశ్చలంగా నిర్మలంగా ఉండి ఆ తర్వాత ధ్యానంలో విలీనమైపోయినప్పుడు ఇప్పుడు నేను ఆత్మనిష్ఠుడనే ఉన్నాను ఇప్పుడు ఆత్మనిష్ఠుడనే ఉన్నాను ఇంతకుముందు లేని ఆత్మనిష్ట ఇప్పుడు అలా అనిపిస్తుంది మనస్సు యొక్క చలనాన్ని బట్టి అలా అనిపిస్తుంది కానీ అలా అనుకోకూడదు అది యథార్థం కాదు ఆత్మానుభవము నిత్య సిద్ధము ఆత్మానుభవము అజాతము మనం అజాత ప్రక్రియలో ఉన్నాం గనక ఆత్మానుభవము పుట్టేది పోయేది కాదు ఇతర అనుభవములన్నీ జాతము లేదు ఆత్మానుభవము అజాతము నన్ను అమ్మగారు అడిగారు నేను ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఓంకార ధ్యానాన్ని కూర్చున్నప్పుడు ఓం అని పూర్తిగా చేసిన వెంటనే మనస్సు సైలెన్స్ అయిపోతుంది ఇన్నర్ సైలెన్స్ టోటల్ సైలెన్స్ ఆ సైలెన్స్లోకి వెళ్ళిపోతాను నేను ఆ సైలెన్స్లో ఉండగా శ్రీకృష్ణుడిని నాకు కనపడతాడు ఏదో యశోదాదేవి శ్రీకృష్ణుడికి వెన్న పెడుతున్నట్టుగా నాకు భావన కలుగుతుంది అలాగే దేవకి నుంచి దేవకి దేవకి నుంచి యశోదగ్గరికి వెళ్ళిపోతున్నట్టుగా ఆ భాగవత స్థితి నాకు మనసుకి భావన కలుగుతుంది ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగారు అంటే ఆ భావన అది అలా వచ్చిపోయే భావనకి అదొక అనుభవం మానసికమైన అనుభవం జాత ఆ భావన జాత సో నేను ఆ శ్రీకృష్ణునికోసారి నేను దండం పెట్టుకుని ఏదైనా ప్రార్థన చేయమంటారా అని అడిగారు వద్ద మీరు సైలెన్స్ అని అభ్యాసం చేస్తూ మళ్ళీ అది ఆ ధ్యానం యొక్క స్టైల్ వేరు ఆ పద్ధతి వేరు మీరేమీ అలాంటివి ఏమీ అభ్యాసం చేయొద్దు దండం కూడా పెట్టుకోవద్దు జస్ట్ వాచ్ ఇట్ అనిఇన్వాల్వ్డ్గా మీరు దండం పెట్టుతున్నారంటే ఇన్వాల్వ్ అవుతున్నారు కదా ఇన్వాల్వ్మెంట్ కాబట్టి నో ఇన్వాల్వ్మెంట్ పాజిటివ్ ఇన్వాల్వ్మెంట్ వద్దు నెగిటివ్ ఇన్వాల్వ్మెంట్ అవద్దు ఎన్వర్ గోలీ సైలెన్స్ డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఎందుకంటే ఆ అనుభవము మానసికము మానసిక అనుభవములన్నీ కూడా వచ్చిపోయి వాటి గురించి మనం చేయాల్సిందేమీ ఉండదు అయ్యయో అవి అడ్డుపడుతున్నాయని మీరు కంగారు పడవద్దు వాటిని పట్టుకోను వద్దు వాటిని తోసేసి ప్రయత్నం కూడా చేయవద్దు సో ఓ శ్లోకం దీని మీద సో నా ద్వేష్టి సంప్రవృత్త అని నా ఒక అనుభవము మానసికమైన అనుభవము అది ఘటిల్లినప్పుడు అదేనే ఈ మనస్సు ఇలాంటి అనుభవాలను క్రియేట్ చేసి డిస్టర్బెన్స్ చేస్తుందే అనే ద్వేషము నువ్వు నా నివృత్తాని కాంక్షతీ అనుభవము తొలగిపోయినప్పుడు అయ్యయో ఇది మంచి అనుభవమే మంచి భావన ఇది వెళ్ళిపోయి ఇంకోటి ఏదో వస్తుందేమో అని దాన్ని పట్టుకునే ప్రయత్నము చేయవద్దు అలా సాక్షిగా ఉంటే అది కూడా అదే తొలగిపోయి మళ్ళీ ఆత్మానుభవంలో మీరు నిలిచి ఉంటారు ఆత్మానుభవము అజాతము సకల అనుభవములు మిగిలినవన్నీ సైకిక్ ఫినామినా అన్నీ కూడా కుట్టి గిట్టివే అవి ఒకప్పుడు రెలిజియస్ బెంట్ ఉండవు కావచ్చు ఒకప్పుడు వరల్డ్లీవి కావచ్చు మానసిక అనుభవములన్నీ కూడా పుట్టిగిట్టివే ఆత్మానుభవం ఒక్కటే అజాతము అటువంటి ఆత్మానుభవము లేక ఆత్మనిష్టము సాధకుడు అభ్యాసము చేయవలను దానికి దృఢమైన వైరాగ్యము కలిగి ఉండవలను అని నిన్న మనం చూసాం స కషాయం ఈ విజానీయాత్తికి చాలా ప్రముఖమైన స్థానం గలదు మనస్సు సందర్భంలో దేహం ఉందనుకోండి దేహానికి ఏదైనా అనారోగ్యం ఉందని తెలిస్తే ఆ అనారోగ్యాన్ని గుర్తుపడితే డయాగ్నైజ్ చేసినట్లయితే ఓన్లీ హాఫ్ ది బ్యాటలీస్ మనం మందు వేసుకోవటం అది రోగం తగ్గడం అవన్నీ తర్వాత వస్తాయి ముందు డయాగ్నాసి నేను ఒక రిపోర్ట్ చదివాను ఇవాళ ఏదో పేపర్లో న్యూస్ పేపర్లో రిపోర్ట్ వెరీ డీటెయిల్డ్ రిపోర్ట్ చదివాను ఆ రిపోర్ట్స్ ఏమిటంటే న్యూస్ పేపర్లో కదా ఏదో మ్యాగజైన్ మనిషి ఏదైనా ఇంత ప్రసారి అనారోగ్యం ఉందని ఈ కార్పొరేట్ హాస్పిటల్ వైపుకు వెళ్తే వాళ్ళు అనారో ఒకప్పుడు హాస్పిటల్కి వెళ్తే రోగం ముందు తగ్గించి ఇంటికి పంపించేవారు ఇంక తగ్గడము ఇంటికి వెళ్ళడం అనేది ఏమీ ఉండదు వీడు శాశ్వతమైన పేషెంట్ అయిపోతాడు అనే రిపోర్ట్ వీడేదో ఈ ఈ హార్ట్కి ఏదో బ్లాక్ ఉంది ఇవన్నీ కొత్తగా వచ్చే ఇవన్నీ ఒకప్పుడు ఏం బ్లాక్స్ ఉన్నాయో ఏం లేవో ఎవరో ఎరగరు పోపం థర్టీ బ్లాక్ ఉంది ఫార్టీ అంతా కూడా మైక్రో మేనేజ్మెంట్ దేహం అంతా కూడా వ్యాపించి నరాలు దాంట్లో రక్తం ఏదో ప్రసరిస్తూ దాంట్లో ఎక్కడో ప్రసరం బ్లాక్ ఉంది అంటాడు అది ఎంత పర్సంటేజ్ పొజిషన్ చెప్తాడు అక్కడ స్టంట్ వేస్తాను అంటాడు ఓకే స్టంట్ వేశారనుకోండి లక్ష రెండు లక్షలు వేసి స్టంట్ వేశారనుకోండి ఈజ్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ నో ఇట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ ఇట్ ఈస్ ఇన్ డీడ్ ది బిగినింగ్ ఆఫ్ ఎ స్టోరీ విచ్ విల్ ఎండ్ విత్ ది డెత్ ఆఫ్ ది పర్సన్ వాడు ఇంకా దొరికిపోయాడంతే మీరు స్టంట్ అని వేసుకున్నారంటే వాడు దొరికిపోయాడంతే ఇంతవరకు స్టంట్ వేసుకుని నేను ఎప్పుడో స్టంట్ వేసుకున్నానండి ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానన్నవాడు నాకు ఎవరూ కనపడలేదు ఉంటారేమో అటువంటి పుణ్యాత్ములు కూడా ఉంటారు బహుశాను నాకు ఎవరో కనపడలేదు తర్వాత నేనేవేవో రిపోర్ట్స్ చదివాను అంటే మరి సైంటిఫిక్ రిపోర్ట్సే చదివాను నేనేదో ఈ థర్డ్ రేట్ జర్నలిజంలో చదివానని మీరు అనుకోద్దు సైంటిఫిక్ అమెరికన్ లేకపోతే జర్నల్ ఆఫ్ అమెరికన్ కెమికల్ సొసైటీ లేకపోతే జామా జర్నల్ ఆఫ్ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ బ్రిటిష్ మెడికల్ జర్నల్ ల్యాండ్స్కేట్ నేచర్ ఇటువంటి జర్నల్స్లోనే చదివాను నేను ఎక్కడ వాళ్ళు ఏం రాశారంటే స్టెంట్ అనే డెవలప్మెంట్ ఇట్ ఈజ్ ఆల్టుగెదర్ అన్నెసెసరీ అని రాశాను వీ జస్ట్ డోంట్ నీడ్ ఇట్ అని రాశారు అంతకుముందు స్టెంట్ లేనప్పుడు వీళ్ళు ఏం చేసేవారు ఆ బ్లాక్ని కరిగించడానికి డ్రగ్ వాడివారు ముందు వాడితే రోజు రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే కొంతకాలానికి ఆ బ్లాక్ కరిగిపోయింది బ్లడ్ ప్రెషర్ తగ్గడం కోసం బ్లడ్ థిన్నర్స్ ఇవో మొత్తానికి మందు వాడేవారు ఇట్ వాజ్ ఆల్ డ్రగ్ రిలేటెడ్ థెరపీ డ్రగ్గా ఇచ్చేవారు స్టెంట్ ఏం వైద్యం ఆ వైద్యంలో సంథింగ్ రాంగ్ ఏమో అని నాకు అనిపిస్తుంది నేను మెడికల్ మ్యాన్ కాదు తర్వాత ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు కొంత కాషియస్గా డాక్టర్ సహాయం తీసుకోవాల్సి ఉంటుంది నేను చెప్పిన మాటల మీద బేస్ ఉండకూడదు నేను చెప్పిన సలహా మీరు పాటించద్దు డాక్టర్ సలహా పాటించండి కానీ నాకేమనిపిస్తుందంటే కార్పొరేట్ ఆ హాస్పిటల్కి ఒక చిన్న కంప్లైంట్ పట్టుకుని వెళ్తే ఇంకా పెర్మనెంట్గా మనం వాళ్ళకి బందీలు చిన్న కంప్లైంట్ కూడా వాళ్ళు ఆ పేషెంట్ని వదిలిపెట్టరు లిస్ట్ ఆఫ్ డయాగ్నాస్టిక్స్ ఎండ్లెస్ డయాగ్నాస్టిక్స్ అండ్ ఎండ్లెస్ మెడికేషన్ సర్జరీ కూడా పుష్ చేస్తారు ది పుష్ సర్జరీ ఆల్సో దిస్ ఈజ్ హౌ ది హాస్పిటల్స్ ఆర్ ఫంక్షన్ అయితే ఇప్పుడు మనం మందు వేసుకోవడం మానేయాలంటే అలా కాదు దేహాభిమానాన్ని తగ్గించుకోవాలి దేహము ఎడల నేను అనే బాగా తగ్గించుకోవాలి ధ్యానము అది బాగా అభ్యాసం చేయాల్సి ఉంటుంది వైరాగ్య పూర్ణమైన జీవితాన్ని గడపాల్సి ఉంటుంది దట్ వాజ్ ది పాయింట్ దట్ ఐ వాజ్ మేకింగ్ సో ఇక్కడ దేహము విషయంలో ఏదైనా అనారోగ్యం ఉందని తెలిస్తే అది గుర్తుపెడితే వెంటనే తగ్గిపోదు అని ముందు మాకు వాడాలి కానీ మనస్సు విషయంలో తెలుసుకుంటే సరిపడుతుంది వాట్ యు నో అబౌట్ యువర్ మైండ్ జనరల్గా మైండ్ గురించి తెలిస్తే లాభం లేదు సైకాలజీకి వస్తుందో లేకపోతే వేదాంతకు వస్తుంది కదో జనరల్గా తెలిస్తే సరిపడదు నీ మైండ్ తెలియాలి యు హ్యావ్ టు వాచ్ యువర్ మైండ్ ఆ మైండ్లో ఉండే ఇది రాగము దీనికి ఈ మైండ్కి రాగము గలదు ఈ మైండ్కి ద్వేషము గలదు ఈ హోట ఎక్నాలజీ నాకు ఈ రాగము గలదు అని హోట ఎక్నాలజీ ఉదాహరణకి నేను అప్పుడప్పుడు ఎక్నాలజీ చేస్తూ ఉంటాను నాకు కంగారు ఎక్కువ ఎక్నాలజీ అది ఎక్నాలజీ చేసినట్లయితే అది కంగారు తొందరపాటు తొందరదనము కాకుండా క్విక్ అండ్ ఎఫెక్టివ్గా పనిచేయుట అనే క్యారెక్టర్ దానికి వచ్చే అవకాశం ఉంటుంది మనం ఎక్నాలజీ చేస్తే తర్వాత నెంబర్ వన్ నెంబర్ టూ తగ్గే అవకాశం కూడా ఎక్నాలజీ అలాగే రాగము రాగము ఉంటుంది ఇప్పుడు ఎదరవాళ్ళే తప్పు పట్టడం తేలిక ఇట్ ఈజ్ ఏ నేషనల్ ప్యాస్టైమ్ ఇండియాలో వీడిది ఇది వాడిదని ఎవరిలో హళ్ళు తప్పు కొడుతూ ఉండడం అది హైలైట్ చేస్తూ ఉండడం దీనికి స్టింగ్ ఆపరేషన్ అని పేరు ఈ ఛానల్స్ వాళ్ళు చేసే పని ఎవరిలో హోళ్ళు పట్టుకుంటూ ఉంటాం వడీ పాపం చేశాడు వీడి పాపం చేశాడు ఈ ఒక రూల్ ఉంది ఎదరవాడు పాపం చేశాడు అని ముందు మనం పాపం చేయకుండా ఉండాలి రాయి వేసే ముందు పాపం చేయని వాడే వేయాలి రాయి అదొక రూల్ వీళ్ళందరూ కూడా దొంగలు ఈ ఈ స్టింగ్ ఆపరేషన్స్ చేసి వాళ్ళు ఉన్నారు దుసారా వాళ్ళందరూ దొంగలు వాళ్ళకి బ్యాడ్ వాళ్ళ హిస్టరీ చాలా బ్యాడ్ ఉంటుంది కానీ అది ఎవరూ స్టింగ్ ఆపరేషన్ చేయలేదు వాళ్ళ హిస్టరీ మీద వీడే ఇంకోహళ్ళ మీద స్టింగ్ ఆపరేషన్ చేసి రోజంతా న్యూస్ నుండి చూపిస్తూ ఉంటాడు చాలా తప్పు మన మనస్సుని మనం పరిశీలించాలి ఎదరవాడి బతుకుని ఎప్పుడూ పరిశీలించాలి చాలా తప్పు మన మనస్సు ఎదరవాళ్ళ జీవితం మీద ఎప్పుడూ నిఘా వేయకూడదు మన జీవితం మీద మన మనస్సు మీద మనం నిఘా వేసి పెట్టాలి అలా వాచ్ ఎప్పుడైతే మనస్సులో ఈ రాగము గలదు మనకి తెలిసిపోతుంది మన వీక్నెస్ మనకు తెలిసిపోతుంది ఈ పాయింట్లో నేను వీక్ అని తెలిసిపోతుంది కొంతమంది డబ్బు దగ్గర లోభ లోభంగా ఉంటారు నైస్ గుడ్ మీనింగ్ పీపుల్ చాలా మంచి మనుషులు కానీ డబ్బు దగ్గర మటుకు లోభం ఉంటుంది అది తక్కువని పట్టుకోవచ్చు నేను మీరు పట్టుకుంటే ఉపయోగం అంటే అతను పట్టుకోవాలండి నాకు డబ్బు దగ్గర లోభము గలదు అని హీ హ్యాస్ టు ఫంక్ హీ హ్యాస్ టు హోల్డ్ అంటూ ఇట్ నాకు తెలుస్తూ ఉంటుంది నాకు ఎలా తెలుస్తుంది అంటే నాకుండే అనుభవాన్ని బట్టి నాకు తెలుస్తుంది ఐ నో ఇట్ కాబట్టి ఆ లోభం ఉంటుంది ద్వేషం ఉంటుంది వాడు ఎవడ మీద ద్వేషం ఉంటుంది సరే రాగం గురించి చెప్పిదే రాగం ఉంటుంది వీటిని సకశాయం కషాయం విజానీయ మనస్సుని వాచ్ ఇగో ఈ ఈ ఫలానా ఫలానా రాగము ద్వేషము ఈ మనస్సుకి గలదు అలా గుర్తుపడుతుంది గుర్తుపడితే ఏమవుతుంది పోతుంది దేహానికి మనస్సుకి అదే దేహం దగ్గర పోదు బ్యాగ్నెస్ చేస్తే పోదు మనస్సు దగ్గర పోతుంది వాట్ యు నో యూ కాన్కర్ అది రూలు వాట్ యు ఆర్ ఇగ్నొరెంట్ ఆఫ్ యూఆర్ ఇస్లేవ్ టు దాట్ మనస్సు విషయంలో అలా వర్క్ చేస్తుంది అంచేతనే ఇక్కడ గౌడపదాచార్యులు స కషాయం విజానీయాత్ మీ మనస్సులో ఉండే రాగద్వేషాల పరిస్థితిని నువ్వు తెలుసుకో సరిపడుతుంది సకషాయం స బీజ సంయుక్తం మన విజానీయా మనస్సులో కషాయము ఉన్నది అని నువ్వు తెలుసుకో ఎవళ్ళ మీద మీకు ద్వేషం ఉంటుందో మనస్సు ఆ ఆకారాన్ని పొందుతుంది మీరు దేన్ని ద్వేషిస్తారో మనస్సు పదే పదే అదే ఆకారాన్ని పొందుతూ ఉంటుంది అంటే మనస్సు గుర్ స్మృతికి తెచ్చుకుంటుంది మనస్సు స్మరించడము అంటే మనస్సు శత్రువుని ఎలా స్మరిస్తుంది శత్రువు ఆకారాన్ని పొంది తద్వారా శత్రువుని స్మరిస్తుంది మనస్సులో కాగ్నేషన్ ఎప్పుడూ మనస్సుతో ఘటాన్ని మీరు తెలుసుకున్నప్పుడు ఘటాకారాన్ని పొందుతుంది మనస్సు దట్ ఈస్ ది డైనమిక్స్ ఆఫ్ మైండ్ నోయింగ్ మైండ్ ఎలా తెలుసుకుంటుంది అంటే ది మెకానిజం ఏమిటంటే దేనిని తెలుసుకుంటుందో ఆకారం అయిపోతుంది దట్ ఈజ్ హౌ ద మైండ్ నోస్ సో మైండ్ ద్వేషాకారాన్ని ద్వేషము గలది అంటే అర్థమేంటి ఆ శత్రువు యొక్క ఆకారాన్ని మనస్సు పొందేస్తుంది కాబట్టి ఆ ద్వేషము ఏ ఆయా ఆకారాలని పొంది ఆ సంస్కారాలని ఆ వాసనలని మైండ్ త్వరలో పెట్టుకుంటుంది మనం ఏం చేయాలి ఇప్పుడు ధ్యానంలో అవే అడ్డొస్తాయి ఈ వాసనలు వాటి వల్ల ఆ మనస్సులో వచ్చేటువంటి భావజాలము అవే అడ్డొస్తాయి దట్ ఈస్ ది మెయిన్ ఆబ్స్టికల్ సిహిం దట్ ఈస్ ది వాసన వాసన ప్రెషర్ సో అదే అదే మనకి వాసన అదే అడ్డు వస్తుంది ఈ రాగద్వేషంలో ఆ విధంగానే అడ్డు వస్తాయి సంసారం అలా మనం తన గుట్లో పెట్టుకుని ఉంటుందా ఇట్ ది హోల్స్ యూ యూనిట్స్ గ్రిప్ దీన్ని మనం ధ్యానంలో విథౌట్ ఓవర్కమ్ విథౌట్ ఓవర్కమ్ ఎలాగో ఓవర్కమ్ చేస్తాము అంటే జస్ట్ రికగ్నైజ్ ఇట్ సషాయం విజానీ రాగ దీంట్లో రూల్ ఏమిటంటే రాగద్వేష రికగ్నేషన్ ఎలిమినేట్స్ రాగద్వేషి మీరు రాగద్వేషములను ఎప్పుడైతే మనలో ఎదరవాళ్ళలో కాదు నాలో ఉన్న రాగద్వేషములను నేను ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తానో అవి ఎలిమినేట్ అయిపోతాయి ఆ పని మనం చేసుకోవాల్సి ఉంటుంది బీజ సంయుక్తం బీజ అంటే వాసనలు ఉంటాయి రాగవాసనకి రాగబీజము అని పేరు ద్వేష వాసనకి ద్వేష బీజము అని పేరు మనస్సు ఈ బీజములతోటి నిండి ఉన్నది రాగద్వేషములతో నిండి ఉన్నది రాగద్వేషములను నిరంతరంగా ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నది అని అలా గుర్తిస్తూ ఉండాలి వాచ్ చేస్తూ ఉండాలి ఎప్పుడైతే మీరు ఆ రకమైన నిఘా వేసి పెడతారో క్రమంగా అవి శిథిలమై అలా తోపి యత్నత సామ్యమాపాదయేత్ మీరు కనుక రాగద్వేష నివృత్తి అంటే ఇంచుమించు రాగద్వేషాలు లేకుండా డైల్యూట్ అయిపోతాయి ఇప్పుడు ఒకప్పుడు రాగద్వేషాలని లైక్స్ అండ్ డిస్లైక్స్ అని ట్రాన్స్లేట్ చేసే సందర్భం ఉంటుంది ఒకప్పుడు ఆ ట్రాన్స్లేషన్ మేబీ వ్యాలిడ్ బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఉదాహరణకి కాకరకాయ కూరుందనుకోండి మీరు దాన్ని తినలేరు మీరు ఎందుకని మీకు అది ఇష్టం కాదు లైక్ ఇట్ మీకు అది ఇష్టం కాదు దాన్ని డిస్ లైక్ దట్ ఈస్ కాల్డ్ డిస్లైక్ ఏమండీ సపోజ్ వంకాయ కూర ఉందనుకోండి యూ లైక్ ఇట్ మీకు అది ఇష్టం దట్ ఈస్ కాల్డ్ లైక్ ఇప్పుడు లడ్డూలు ఉంటాయి జనరల్గా లడ్డూలు అందరూ ఇష్టపడతారు లడ్డూలు అందరూ ఇష్టపడతారు మిరియాల కషాయ ఉంది ఎవడో ఇష్టపడదు అది లైక్ అండ్ డిస్ దాంట్లో తప్పు లేదు అది తప్పు మీరు అనుకో తప్పు ఎక్కడంటే రాగము అంటే లైక్ డిస్ కాదు లైక్ డిస్ అందరికీ ఉంటాయి ఇప్పుడు ఎండలో నడవడం మీకు లైక్ ఆ డిస్ లైక్ యూ డిస్ లైక్ నీడలోకి వస్తే లైక్ ఆ డిస్ లైక్ యూ లైక్ దట్ ఈస్ వెరీ నార్మల్ రెస్పాన్స్ దట్ ఈస్ నాట్ రగత్వేష అంతకంటే కూడా అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ అంటే ఎండ ఐ డిస్ లైక్ ఐ హేట్ ఇట్ ఓకే ఏసీ ఐ లైక్ ఇట్ దేర్ ఐ లవ్ ఇట్ so like and dislike ante that is the immediate natural or spontaneous response that is like and dislike nu vasav kalalo meeku air conditioning room loki vellam antune you feel good about it you like it enda ipudu nenu chusanu enda baga kasthundi avu endalo undi road meeda adi ventane it looked around akada oka chinna ఏదో ఈ షేడ్ కింద ఉంది ఆ షేడ్ కనపడింది వెంటనే దానికి ఎందుకు వెళ్ళిపోయి నిలపడింది ఇట్ లైక్స్ కాబట్టి లైక్ డిస్ లైక్ కాదు అటాచ్మెంట్ అండి ఎవర్షన్ నేను ఏది లైక్ చేస్తానో నేనంటే దేహమే కదా దేహానికి ఏది లైకింగ్ ఉంటుందో అది ఉండి తీరాలి ఐ నీట్ ఐ షుడ్ హ్యాబిట్ దట్ ఈజ్ అటాచ్మెంట్ నేను దేన్ని ద్వేషిస్తానో అది నా దరిదాప్లకి రాకూడదు దట్ ఈస్ దట్ ఈస్ ఎవర్షన్ అవి బైండ్ చేస్తాయి అవి రాగద్వేషాలు కాబట్టి రాగద్వేషాలు లేకుండా మనం ఎలా బ్రతుకుతామని అనే ప్రశ్న మీరు అడగకూడదు రాగ ఇష్టానిష్టములు లేకుండా బతకమంటలేదు రాగద్వేషాలు లేకుండా బతకమంట నేను లైక్ చేయను కాకరకాయ కూర నేను లైక్ చేయను కానీ వడ్డించారు తినేస్తాను వడ్డించారు కదా అని వాళ్ళ మీద దెబ్బలాట పెట్టుకోను తినేస్తాను వంకాయ కూర వేయలేదు అంత మాత్రం చేత వాళ్ళని నేను వ్యతిరేకించను వచ్చింది వంకాయ వేశారు ఇట్స్ ఓకే ఐ టేక్ ఇట్ కాబట్టి అటాచ్మెంట్ అండ్ ఎవర్షన్ అంటే లోపల కంఫర్టబుల్గా ఉండడానికి బాహ్య పరిస్థితులు కారణము అనే పరిస్థితి ఉండకూడదు ఆ రకమైన సైకలాజికల్ డిపెండెన్స్ లేకుండా ఉండాలి రాగద్వేషాలు బాగా డైల్యూట్ అయిపోతాయి డైల్యూట్ అయిపోతే ఏమిటవుతుందండి అని మీరు ప్రశ్న అడగచ్చు you reach a state of mind which is called samyam equality equanimity equipoisness of the mind samyam ante whether avikoolanga unna pratikoolanga unna he goes along with it he is sama ante disturbance undadu sama ఎదుటి వ్యక్తి ప్రేమగా రెస్పాన్స్ ఇచ్చినా కొంత ద్వేషభావంతో కోప చికా కలిగించి ఇట్లా బిహేవ్ మిస్బిహేవ్ చేసిన సమా యువర్ నాట్ డిస్టర్బ్ సమా సో ఆ రకంగా సమస్థితి ఉనికి థియరిటికల్గా అనుకోవడం కాదు ద మోర్ యూ డైల్యూత్ ది రాగద్వేష అటాచ్మెంట్ ఎవర్స్ బాగా తగ్గించుకుంటూ పోతే ఆ సమస్థితి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా అది అది క్రమంగా మీకు చిక్కుతుంది చేతికి ఆ సామ్యం వచ్చేస్తుంది ఎప్పుడైతే మీకు హృదయంలో సామ్యము దృఢంగా నిలబడి ఉంటుందో అంటే అర్థం ఏంటి రాగద్వేషాల నాయిస్ పోయి ద సైలెన్స్ ఆఫ్ సామ్యా గట్స్ ఎస్టాబ్లిష్ ఇన్ మి హార్ట్ రాగద్వేషాల నాయిస్ ఇప్పుడు రేడియో ఉందనుకోండి బాగా పనిచేయని రేడియో గర గర గర గర గరలాడుతూ ఉంటుంది దాంట్లో ఏదో సౌండ్ వస్తూ అది చాలా కష్టపడి వినాలి ఆ రేడియో మనం ఎంజాయ్ చేయలేము మంచి ఫస్ట్ క్లాస్ రేడియో ఉంటే ఈ నాయిస్ ఏమీ ఉండదు అప్పుడు ఆ వాడు చెప్పి ఇది మనకి స్వచ్ఛంగా బాగా వింటుంది ఇప్పుడు మనం సీడియలు తయారు కొన్ని సీడియలు అబ్బాయి నాయిస్ ఎక్కువ ఉన్నాయని బాగా వెళ్ళలేకపోతున్నామని పాపం ఇబ్బంది పడతారు అదే మంచిగా రికార్డ్ అయిందండి బాగా వస్తుందండి అని అంటాం అదే మనస్సు కూడా అలాంటిదే మనస్సులో ఫౌండేషన్ సైలెన్స్ ద ఈక్వాలిమిటీ ఆఫ్ సైలెన్స్ ఈజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ మైండ్ దాని నుంచి రెస్పాన్స్ వస్తుంది క్లీన్గా పనిచేసే రేడియోలో నుంచి సౌండ్ వచ్చినట్టు పని రేడియో పనిచేయదని కాదు పనిచేస్తుంది కానీ నాయిస్ లేకుండా ఉంటుంది అలాగే మన మనస్సులో రాగద్వేషముల నాయిస్ ఉండదు అప్పుడు మీరు లోక వ్యవహారాన్ని చేసుకోవచ్చు ఆ వ్యవహారం ఎలా ఉంటుందంటే దాని ఫౌండేషన్ సామ్యం గనక చాలా శుద్ధంగా ఉంటుంది వ్యవహారం ఎక్కడైనా రాగానికి అవకాశం ఉన్న చోట మీరు అక్కడ తగులు ఉంటారు అక్కడ స్టక్ అవ్వకుండా తగులు కొనకుండా ఉంటారు ద్వేషం వచ్చే సందర్భంలో కూడా ద్వేషం లేకుండా ఉంటారు చేయాల్సిన పని చేస్తారు కర్తవ్యాన్ని చేసుకుంటూ పోతాం రాగద్వేషాలు ఉండవు ఆ ఆ సామ్యము వ్యవహారంలో కూడా వచ్చేస్తుంది సామ్యం తర్వాత సామ్యం వస్తే లాభం ఏమిటి అని మీరు అనొచ్చు ఎందుకంటే లౌకికులు ఎలా ఉంటారంటే మనము దేనియందు రాగముందో దాన్ని సంపాదించుకోవాలి దేనియందు ద్వేషముందో దాన్ని దూరంగా పెట్టాలి అంతేగాని రాగద్వేషాలు లేకుండా చేసుకుంటే బ్రతకడం ఇలాగా అని అనుకుంటాను చాలా తప్పది సామ్యం కనుక ఉన్నట్లయితే మీకు ఆనందమే తప్ప మీకు ఈ దుఃఖము ఈ సుఖదుఖాల ద్వంద్వ నుంచి పర్మనెంట్ విముక్తి లభించేస్తుంది మీరు నిరంతరమైన ఆనందంలో ఉండిపోతారు ఇప్పుడు ఎలాగంటే సినిమాకు వెళ్తారు ఆ సినిమాలో కామెడీ సీన్ ఉంటుంది ట్రాజిడీ సీన్ ఉంటుంది రెండు సీన్లు ఉంటాయి అల్టిమేట్గా కామెడీయా ట్రాజెడీయా అది ఎలాంటి పెట్టండి మీరు మొత్తం సినిమా అంతా మంచిగా తీసిన సినిమా అయితే మొత్తం సినిమా అంతా ఎంజాయ్ చేస్తారు దాంట్లో ఉంటే కామెడీ పోర్షన్ని ఎంజాయ్ చేస్తారు ట్రాజిడీ పోర్షన్ని ఎంజాయ్ చేస్తారు అంటే అర్థం ఏంటండి దట్ ఈస్ ది సామ్య దట్ ఈజ్ ఆనంద హ్యాపీనెస్ సామ్య సో సినిమా ఎడలో ఉన్న సామ్యము వలననే మీకు ఆనందంగా ఉంటుంది మీకు సామ్యం లేకపోతే మీరు సినిమాని ఎంజాయ్ చేయలేరు ఎందుకంటే సినిమాలో మీరు ఏది ఇష్టపడతారు హీరో నెగ్గాలి విలని ఓడిపోవాలి అని ఇష్టపడతారు కానీ సినిమాలో త్రీ ఫోర్త్ హీరో ఓడిపోతాడు విలన్ ఎగ్గుతాడు ఎండ్లో మటుకే హీరో నెగ్గి విలని ఓడిపోతాడు అయినా మీరు మొత్తం అంతా ఎంజాయ్ చేస్తారు కారణం సామ్యం ఎందుకని సామ్యం వచ్చింది సినిమా దగ్గరికి వచ్చేప్పటికీ నాన్ ఐడెంటిఫికేషన్ యు డో ఐడెంటిఫై దెన్ వాట్ ఆర్ యూ యు ఆర్ ది సాక్షి అక్కడ మీకు హ్యాపీనెస్సే తప్ప మరో ప మరో స్థితే లేదు అదేవిధంగా మనస్సు యొక్క చలనం అది సినిమా వంటిది మనస్సు యొక్క చలనం అది ఏమీ సత్యం కాదు సినిమాలో రీల్స్ అలా తిరిగిపోతూ ఉంటే సీన్స్ అలా తిరిగిపోతూ ఉంటాయి సినిమా సీన్స్కి మనస్సు యొక్క చలనం రూపంగా అనుభవానికి వచ్చేటువంటి జీవిత సీన్స్కి తేడా ఏ ఉందండి ఏమి తేడా ఏమితేట సినిమాలో రాగాలు ఉంటాయి ద్వేషాలు ఉంటాయి అన్ని ఆపోజిట్స్ ఉంటాయి ఈ మనసు యొక్క స్పందన రూపంగా మనకు అనుభవానికి వచ్చేటువంటి ద్వంద్వాలన్నీ కూడా సినిమా వంటివే అవి కనపడేవి అనుభవానికి వచ్చి తప్పిస్తే యథార్థం కానీ కావు అదంతా కూడా మిథ్యా సో ఇట్ ఈస్ లైక్ డ్రీమ్ లైక్ సీక్వెన్స్ కాబట్టి దాని ఎందు రాగద్వేషాలు చేయాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న మంచి ఎందు రాగము కానీ చెడు ఎందు ద్వేషం కానీ ఏదీ అక్కడ మంచి మంచి కాదు చెడు చెడు కాదు కాబట్టి రాగద్వేషాలు అనవసరం తత్వము మంచి చెడు గుడ్ బ్యాడ్ అన్నిటికీ అతీతంగా ఉంటుంది ఆ సామ్యంలో మీరు ఎప్పుడైతే నిలబడి ఉంటారో యూ హ్యావ్ ఓన్లీ హ్యాపీనెస్ నథింగ్ ఎల్స్ అటువంటి సామ్యాన్ని మీరు సంపాదించుకోవాలి తతోపిత్నత సామ్యమాపాదయేత్ కాబట్టి కామెడీ అయినా సరే ట్రాజిడీ అయినా సరే సమానంగా ఎంజాయ్ చేయగలిగేటువంటి సామ్యం ఏదైతే కలదో దానిని మనం అనుభవానికి తెచ్చుకోవాలి దానికోసం ప్రయత్నం చేయాలి కషాయంలో రాగద్వేషంలో అడ్డొస్తాయి వాటిని న్యూట్రలైజ్ చేసుకుని మీరు ఎంత ప్రయత్నమైనా చేసి అంటే ఆ ధ్యానం చేస్తూ ఉండాలి ధ్యానాన్ని బాగా చేయాలి ఆ ఇన్నర్ సైలెన్స్ని బాగా అనుభవానికి తెచ్చుకోవాలి ఎప్పుడు మీరే చూసుకోండి మీ డే ఎలా నడుస్తుందో మీరు చూసుకోండి హోల్ ఆఫ్ ది డే మీరు ఏ టైంకి లేస్తారో లేస్తారు ఫోర్ థర్టీకి వేస్తారా ఫైవ్కి లేస్తారా ఫైవ్ థర్టీకి వేస్తారా లేచింది మొదలు నేను పదింటికి పడుకుంటాను ఆల్ ఆఫ్ ది డే మైండ్ కంటిన్యూస్గా నాయిసీగా ఉంటుందా లేదా ఉంటుంది అది మంచిది కాదు మనస్సుకి మంచిది కాదు దేహానికి మంచిది కాదు ఫిజికల్ స్పి అండ్ స్పిరిచువల్ దేనికి మంచిది కాదు ఆ మనసు యొక్క నాయిస్ లెవెల్స్ తగ్గాలి దానికి టూ స్టెప్ అప్రోచ్ ఒకటి ద వాల్యూ సిస్టమ్ ఇన్ లైఫ్ దాన్ని దాన్ని కేర్ఫుల్గా బిల్డప్ చేసుకోవాలి దుఃఖం సర్వం అనుస్మృత్య కామభోగాన్ని నివర్తయదు అజం అనుస్మృత్య జాతం నైవతు అది అంటే వైరాగ్యాభ్యాసము జ్ఞానాభ్యాసము అండ్ ఆల్ ది వాల్యూస్ ఆర్ అరౌండ్ దట్ టూ ఫోల్డ్ అప్రోచ్ టూ ప్రాంగ్డ్ అప్రోచ్ జీవిత విలువలన్నీ కూడా ఆ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి ఆ తర్వాత లయ సంబోధయే చిత్తం చక్కగా ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి ఉదయం సాయంకాలం రెండు సంధ్యలయలు కూడా చక్కటి ధ్యానాన్ని అభ్యాసం చేస్తూ ఉండాలి ఆ విధంగా మనం ఆ సమత్వాన్ని సంపాదించుకోవాలి యదాప్తం సమప్రాప్త్యభిముఖీభవతి ఎప్పుడైతే మీరు సమత్వాన్ని చేరుకున్నారో అంటే సమత్వాన్ని పొందిస్తే వాడు జీవన్ముక్తుడే అయిపోయాడు ఇంకా ఇంకా సాధనాలేమీ లేదు కాబట్టి దాని అర్థం ఎలా తీసుకోవాలంటే మనం సమత్వం వైపు ముందుకు సూ వెళ్తున్నాము సమప్రాప్తి అభిముఖీభవతి మనం ఆ డైరెక్షన్లో ఉన్నాము ఇప్పుడు తాళం చెవి డోర్కి పెట్టి తిప్పుతున్నాడు రాంగ్ డైరెక్షన్లో తిప్పుతున్నాడు రాంగ్ డైరెక్షన్లో తిప్పితే ఏమవుతుంది చేతికి గీతలు పడతాయి మంట పుడుతుంది ఎర్రగా అయిపోతుంది వీడు మరీ కంగారు పడి గట్టిగా తిప్పేస్తే రక్తం కూడా వస్తుంది చెయ్యంతా కూడా బ్రూయిజ్ అయిపోతుంది తాళం చెవి చూస్తే అది వంకర టెంకర్లు అయిపోతుంది అక్కడ ఆ తాళం ఆ కప్ప అదంతా కూడా గీతలు పడిపోయి వంకర టెంకర్ అయిపోతుంది కానీ జోరు మాత్రం తెలుసుకోవాలి ఆ డోరం అలాగే ఉంటుంది మన జీవితం అలా అలా ఉండకూడదు రైట్ డైరెక్షన్లో తిప్పితే తక్కువ తెలుసుకోండి కొంచెం ఆయిల్ వేసి రైట్ డైరెక్షన్లో తిప్పారనుకోండి ఆయిల్ అంటే భక్తి కొంచెం భక్తి ప్రేమ దయ అటువంటి గుణములు ఆయిల్ రసం రైట్ డైరెక్షన్లో తిప్పారనుకోండి అంటే ఆత్మనిష్టవైపు మనస్సుని కనుక ప్రసరింపజేసినట్లయితే ఇది ఇది మీకు తెలుస్తుంది చెప్పగానే అరే ఓపెన్ అవుతోంది రా ఇదని తెలిసిపోయింది వెంటనే ఇల్లా తిప్పిల్లాంటి ఓకేనండి ఎప్పుడూ కూడా దీన్నే యోగము అంట యోగంలో క్లేశం ఉండదు యోగ కర్మసు కౌశలం బట్ ట్యాక్ట్ బట్ నేక్ తాళం తీయాలంటే బలం ఉపయోగిస్తే తాళం రాదు ఫోర్స్తో రాదు నేక్తోటే వస్తుంది అలాగే కొంతమంది ఏం చేస్తారంటే దేవుడి పేరు చెప్పి శూలాలు గుచ్చేసుకుని తాము హింసపడిపోయి లేకపోతే పశువులను హింసించేసి ఆ విధంగా దేవుండేదో అలా తింకేసేదో ఉద్ధరిద్దాం అనుకుంటా అదంతా కూడా అదే సందర్భం లేనమాట అలాగే వర్కౌట్ కాదు ఎప్పుడూ కూడా ధ్యానం అని చెప్పేసి తిండి మానేసి చెప్పులు మానేసి ఇల్లు వాకిల్లు వదిలిపెట్టి హృషికేశ్ వెళ్ళిపోయి అలా కూడా అక్కల్లా అది కూడా అక్కల్లా మీరు హృషికేశ్ వెళ్తే వెళ్ళండి ఐఎం నాట్ గురింది ఐఎంనాటి హిన్నెస్ట్ పోయింది హృషికేశ్ ఎప్పుడైనా హృషికేశ్ వెళ్దామా నాకు కూడా అనిపిస్తుంది కానీ తీరా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా ఇవేరే అగద్వేషాలు ఉన్నాయనిపిస్తుంది తర్వాత శ్రీకృష్ణుడు సాధువులు ఉంటారు ఓ పది మంది సాధువులను కలిస్తే వాళ్ళతోటి ఏదైనా ప్రసంగం చేస్తే ఆ ఎందుకు ఈ ప్రసంగం కూడా అనవసరం అనిపిస్తుంది ఏమంత పెద్ద ఇన్స్పైరింగ్గా ఏముంది ఇన్స్పైరింగ్గా ఉన్న మహాత్ములు కనుక ఉన్నట్లయితే మీరు పని ప్రయాణం రెండు రోజులు ప్రయాణం చేసినా వెళ్ళి ఆ మహాత్ముడి సన్నిధిలో ఉండి రావాలి దాంట్లో ఇంకా మళ్ళీ నో సెకండ్ ఒపీనియన్ అలాగేమీ లేకుండా ఉడికే ఊర్ఫికేషన్లో సాధువులు ఉంటారు వీళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వెళ్ళి లేకపోతే ఈ దేవాలయం ఉంటుంది అదే దేవాలయాలు ఏం దేవాలయాలు మన ఇంట్లో మన హృదయమే దేవాలయాలు హార్టీస్ టెంపుల్ ఈ క్యూలోనూ వాటిలోనూ నిలబడి ఓపిక ఎవరికైనా ఉండేమో కానీ నాకైతే లేదు గంగోత్రికి వెళ్తే అక్కడ గంగ ఉంటుంది ఇక్కడ దేవాలయం ఉంటుంది గంగం చూడడం మంచిదే దేవాలయం చూడటం మంచిదే తేల్చుకోవడం కష్టం గంగం చూడడానికి కష్టపడి అక్కర్లేదు దేవాలయం చూడడానికి క్యూలో నిలబడాలి వాడికి ఎవరికి డబ్బులు ఇవ్వాలి తొయ్యాలి తొయ్యబడాలి ఏవేవో చేయాలి అంతా చాలా ఇండిసిప్లిన్డ్గా ఉంటుంది ఇన్నర్ లేయర్ వేరే ఉంటుంది లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది మన బయట పెట్టేస్తారు కానీ మనం కూడా లోపలికి వెళదామంటే ఏదో చేయాలి అంతా మనస్సుకి విక్షేపం ఎక్కువ ఉంటుంది కాబట్టి తాళం తెరిచినట్టే దానికోసం అంత కష్టపడిపోదు కొంచెం మౌనంగా ఉండండి బిగిన్ విత్ మౌనం మనస్ మౌన మన మనస్సే కదా మనం మాట్లాడుతుంటా మనస్సుకి సంబంధించింది ఏమిటి మౌనము మౌనం అభ్యాసం చేయండి క్రమంగా రాగద్వేషాలని వైరాగ్యం అభ్యాసం చేయండి మౌనం చేయండి సమప్రాప్తం వచ్చేస్తుంది ఒకసారి సమస్థితి చేరిన తర్వాత నెవర్ అగైన్ లూజ్ ఎయిట్ ఎప్పుడు కూడా మనం సంపాదించుకున్న ఆ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టకూడదు ఆ మాట చెప్తున్నారు మీరు సమప్రాప్తివైపే ఉంటారు మీరు మీరు రాగ వైరాగ్యంతో జీవిస్తూ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేస్తూ తపస్సు అంటే ధ్యానమే వైరాగ్యపూర్ణమైన జీవితాన్ని గడుపుతో శాస్త్రాన్ని శ్రవణం చేస్తూ గడపాలి ఉడికే న్యూస్ వింటే టీవీ నైన్ న్యూస్ లేకపోతే ఈనాటి న్యూస్ మీరు ఎప్పుడు ఎంతకాలం చదివినా అలాగే ఉంటుంది దాంట్లో ఏమి మార్పుడు ఏముండదు ఇప్పుడు ఓ దెయ్యం ఉంది ఆ దెయ్యానికి ఏదో పని చెప్తే కానీ అది ఊరుకోదు అప్పుడు ఇది శ్రీరామకృష్ణుడు వారు చెప్పారు అప్పుడు వీడు ఏం చేశాడంటే వెంట్రుకొకటి పీకి పురుగా వెంట్రుకొకటి తీసి దీన్ని సాఫ్ చేయమనిచ్చాడు ఆ దెయ్యాలి అది ఇలా సాఫ్ చేస్తే మళ్ళీ అది అలాగా అలా అలా విడిచిపెట్టిన వెంటనే ఏమవుతుంది మళ్ళీ వంకర అయిపోతుంది కుటిలంగా అయిపోతుంది మళ్ళీ సా ఇలా సాగుతీసి విలువ పెట్టారనుకోండి ఏమవుతుంది రెండు ముక్కలు చేశారనుకోండి ఎప్పుడేమవుతుంది ఆ రెండు ముక్కలు కూడా కుటిలంగానే ఉంటాయి అది రుజువుగా ఉండే పనే ఈ సంవత్సారం అలాంటిది మీరు న్యూస్ విన్నా న్యూస్ పేపర్స్ అయినా ఏమీ మార్పు ఉండదు మీరు ఆ సమయాన్ని అలాగ వృధా చేయక్కర్లేదు కనీసం అట్లీస్ట్ ధ్యానం మానేసి న్యూస్ పేపర్స్ అది ఇది శ్రవణం లేకుండగా ధ్యానం లేకుండగా తపస్సు లేకుండగా జీవితాన్ని గడపనే అసలు అటువంటి జీవితము ఉండనే కూడదు ఎందుకంటే యవ్వనల్లో ఏవో విషయభోగాల్లో జీవితం అంతా గడిచిపోయింది మధ్య వయస్సులో గృహం ఏధేసు కర్మసు అంటే భాగవతంలో ఏదో వర్ణిస్తారు భార్య పిల్లలు వాళ్ళకి కావలసినవి సంపాదించి తీసుకొచ్చి పెట్టడం వాళ్ళని దారికి తీసుకురావటం దానికి సంబంధించిన రాగద్వేషాలు అది ఎంత అది సెకండ్ వరల్డ్ వారు తేలిక అంతకంటే ఈ సంసారం ఎండ్లెస్ వీడు చచ్చిపోయే ముందు కూడా అలాగే ఉంటుంది అది అదేమీ కాబట్టి త్యాగం చేయాలి అవన్నీ వదిలిపెట్టేయాలి వదిలిపెట్టేసి భగవద్గీత ఉపనిషత్తు ధ్యానము తపస్సు వాటితో బతికేసేయాలి అట్లీస్ట్ లాస్ట్ పర్త్ ఆఫ్ లైఫ్ అయినా అలా బతకాలి లేకపోతే అది కూడా లాస్ట్ పర్త్ కూడా అలా చేయకపోతే ఈ కార్పొరేట్ హాస్పిటల్ వాళ్ళు బతుకున్నప్పుడు మన నంచుకు తినేస్తారు వాళ్ళు దేహాభిమానం గల వాడిని వాళ్ళు బతకనివ్వరు వాళ్ళు వాళ్ళు సుఖంగా బతకనివ్వరు యహాభిమానం పెట్టుకున్నాడే అయిపోయాడంత వీడితో వీడు ఖర్చు అయిపోతాడు వీడు ఖర్చు అయిపోతాడు వీడు డబ్బులే లాభం ఖర్చు అయిపోతాయి